స్తోత్రం ప్రభా పరిశుధ గొప్ప దేవ మహోన్నతుడ ఆశ్చర్యకరుడు గొప్ప దేవాతి దేవ రాజాతి రాజా పరిశుద్ధుడానికి వంద స్థుతులు స్తోత్రాల నైనా ప్రభా అకాశం సింహాసనం భూమి నీ బాధ పెట్టం తండ్రి నీ బాధ పెట్టం దగ్గర ప్రభా మేమందరూ కూడి ఉన్నాము రజా ఏసయ తండ్రి మా అమ్మ జీవనేహండి తండ్రి కొన్ని కూడా ప్రభాని ఆత్మ చేత అభిషేకించండి ప్రభా ఏసయానికి స్తోలు స్తోత్రాలు ప్రభ మీ కురపా సింహాసనం వద్దకు చేరి ఉన్నాం తండ్రి వాక్యం చెప్పే బిడలతో మీరు మాట్లాడండి వాళ్ళలో మీరు మాట్లాడండి ప్రభావ పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్న పాటల ద్వారా మీరు మమ్మ తెచ్చుకోండి పరిశుద్ధుడానికి వందనాలు ప్రభా మీ పర్లోక మర్మాలు మాకు బయలుపరచండి తది మీ ఆత్మ చేత అభిషేకించండి తండ్రి పరిశుద్ధుడా మీ నడిపింపద ఇచ్చేయండి ప్రభ రావాల్సిన బిడలందరినీ కూడా మీరు నడిపించమని ప్రార్థిస్తున్న దేవ పరిశుద్ధుడా ప్రతి ఒక్కరు కూడా ప్రభా మీరు మాకు ఇచ్చిన గొప్ప అవకాశం ప్రభాదము ప్రభా మేమిలా కూడుకోవటం ప్రభా ప్రతి దినం మీ వాక్యం మేము ధ్యానించుకోవటం ప్రభా అండ్రి గొప్ప మేలుతో మమ్మల్ని నింపి ఉన్నారు ప్రభా నీకు వందనాల స్థుతులు స్తోత్రాలు చెల్లిసిన ప్రభా అ ప్రతి ఒక్కరు కూడా ప్రభా వాక్యం వినాలా దాని ప్రకారం జీవించాలా మా ఆత్మ దీపాలు వెలిగించుకోవాలా ప్రభా మీరు సహాయం చేయండి ప్రభా ప్రేర్ అంతట్లా ప్రభా అది మొదలుకొని అంత వరకు ప్రభా మీ తోడండి నడిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభా పరిశుద్ధ మీరే నడిపింపదా ఇచ్చేయండి మీ నామానికి ప్రభా మహిమఘనత తెచ్చుకోండి అందరూ ప్రభా ప్రేయర్లు అటెండ్ కావాలా సహాయం చేయమని ప్రభా మీ చేతిగా అప్పచెప్పుకుంటూ ఏసైఆ పరిశుద్ధ నామమును ప్రార్థించి తండ్రి ఆమె థ్యాంక్ యూ సిస్టర్ ఏ దుఃఖ హటు మిట్టుగా జ మేరా యోగోలే దుఃఖ హటమి మిట్ మేరా షుగకులే జీవన్ యశున జీవన జాయాసా జీవన యశూనే ఉన్న పాయా హట యశుకు నయా జీవన్ తుజకుబ తరే ది జీవన్గా దుఃఖ హటోమిటా జశ ము ఏ దుఃఖ హట పుట్టి అమి ఈరోజు మనకు చంద్రశేఖర్ బ్రదర్ వాక్యం అందిస్తున్నారు ప్రార్థం చేద్దాం పరశుధుడవా దేవ మహోన్నతుడ తండ్రి మీకు వతనాలు కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం అయినా ఈ ఉదయం నుంచి ఇంతర్మాలి కాచి కాపా ఊహించలేని మేలులతో నింపిన నాయ నీకే నా వందనం ఊహించలేని మేలులతో నింబి నాయకందో santi priyana ningale ningale melalina nare saira nirmavantam kel cinta rakshana ati de nindu isra devada lakshaka sithinuna dina isai devada lakshaka sithinuna dina ohenchale de main bhi bita etsiyam ekanandanam a nithi neevu maachinaa jeevitana dikhi viluchinaa o o patibadi eke ఆ నిన్ను ఆ నిన్ను నిన్ను ఆ నిన్ను నిన్ను నిన్ను సన్ని కోతో ఊ ఊ ఊహించలేని మేళలు నింపినాయే సయ్యాక నాంగనం ఊహించలేని మేదలతో నింపినాయే సయ్యా నీకె నా వందనం వర్ణించగలనా నీ కార్యము వివరించగలనా నీ మేలుల వర్ణించగల నీ కార్యము వివరించగలనా నీ మేలుల roohinch e ne melulat nim bina aiseya nike na vandanam roohinch le ne melulat nim bina aiseya nike na vandanam hallelujah thank you sister praise nice lord ప్రార్థిస్తున్నాం పరుశుతుడ బగు దేవా మీకు వందనాలనైనా సర్వోన్నతులకు తండ్రి మీ కృతజ్ఞతలు ప్రవ్వ ప్రభా ఈ సాయంత్రం సంద మీ సన్నిధికి వచ్చినాం తండ్రి మాతో మాట్లాడండి మా జీవితాలను సరిచేయండి ప్రవ్వ ఏ రీకంగా ప్రభ ఓ ప్రభ మీకు అంగీకారంగా ఉన్నామా లేదా అది మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం మీకు మాలో ఇంకా ఏమైనా ఆయాస్కారం ఉందట చూపించినైనా దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేలాగా మీ కనికరం పొందేలాగా సహాయపడమని ప్రార్థిస్తున్నాం కృపగల తండ్రి మేము ఉంటున్న కాలం బహుభయంకరమైన కాలం తండ్రి ఈ ప్రపంచం అంత తండ్రి అలజడితో నిండి ఉంది ఎక్కడ చూసినా గలిబిలి ఎక్కడ చూసిన తండ్రి ప్రభా మనుషుల మీదికి మనుషులు యుద్ధ సమాచారంలో జనం జనము ప్రభా బహు భయంకరంగా ఉంది నాయన చీకటి భూమినంత కమ్మీ మేస్తుంది నాయన కానీ ప్రభా మీరు వెలగాలని మీరు హెచ్చరించినారు మమ్మల్ని కాబట్టి మేము ఓ ప్రభావ ఎక్కువ ప్రార్థనలో సమయం గడిపి ప్రభావ మీ మేము వెలగాలి అన్ని జన్లకు వెలుగలాగా మీరు మమ్మల్ని నిలబెట్టినన్నారు నాయన కాబట్టి మేము చివరి వరకు వెలుగులాగా నడిపించామని ప్రార్థిస్తున్నాం ఈ సాయంత్రం సమయమైనా ప్రభు ప్రకటన గ్రంథంలోని పద్యం మీద వాక్యాలను మేము ధ్యానిస్తూ ఉంటుండగా మీ యొక్క పరిశుధాత్మ నడిపి అనుగ్రహించండి వాక్యాన్ని వినడమే కాదు ప్రభావ దాని ప్రకారంగా మేము జీవించాలా దాన్ని స్వీకరించాలా అనుభవపూర్వకంగా ప్రకటించాలా అటువంటి పరిచర్య మాకు అనుగ్రహించమని ప్రభావ ప్రతి మీ యొక్క పరిశుధాత్మక మేము చోటు సహాయపడండి హోలీ స్పిరిట్ గా ఇన్ టు all the truth in the mighty name of jesus the christ i pray amen indinamu august nunchi manam september ku vacchestunnam september modati teedi 2024 avasamharam babylonian gregorian calendar prakaramga almost ee oka samasamharam last quarter ku vachesnam bahu toraga gadichipothunayi dinalu kada aithe abhi toraga gadichipothunayi ani eppudu manam bayapadadanni vakyam mana chusin gathamlo దినములు త్వర త్వరగా గడిచిపోతున్నాయి అనేసి ఎప్పుడు ఆలోచించదని కానీ మనం ప్రతిరోజు ఆయన నూతనమైన కృపతో మనల్ని దర్శిస్తున్నాడు మనల్ని కని మన మీద తన యొక్క కనికరణి చూపిస్తా ఉన్నాడు అందుకని కృతజ్ఞతలు అర్పించుకుంటూ మనం ముందు పోతా ఉండాలా దినాలు అయిపోతున్నాయి అని ఎప్పుడు భయపడద్దు ప్రతిరోజు ఒక క్రొత్త దినాన్ని ప్రభు మన జీవితంలో అనుగ్రహిస్తా ఉన్నాడు కాబట్టి దినము ఈ మహా బబులోను మర్మమయమైన మహాబహులోను లేక మహావేశ అన్న అంశం గురించి మనం కొన్ని వారాల నుంచి ధ్యానిస్తా ఉన్నాము ఇది ప్రకటన గ్రంథం పదిహేడవ అధ్యాయంలో ఆరంభమైంది పద్దెనిమిదవ అధ్యాయంలో అది ముగిస్తుంది అన్న విషయాన్ని మనం చూస్తా దేవుడు ముఖ్యంగా పదిహేడవ అధ్యాయంలోనే అదాన్ని ముగింపుని చూపించాడు అది ఏ రీతిగా మరణిస్తుంది అంటే మతపరమైన జీవితము ఏ రీతిగా మరణిస్తుంది ఆ మతపరమైన జీవితంలో ఉన్న వారందరూ ఏ రీతిగా మరణిస్తారు భూనివాసులు బూ భూర్ రాజులు దాన్ని ఎలితీగా మరణానికి అప్పగిస్తారు అని మనం చూసినాం పద్దెనిమిదవ అధ్యయం చివరి భాగంలో అయితే ప్రకటన గ్రంథంలో దానికి సంబంధించిన విషయాలు మరి మరి చిహ్న చెప్పబడ్డాయి కాబట్టి ఎందుకు అంతగా అధ్యయాలని దేవుడు మనకి చూపిస్తాడు పన్నెండవ అధ్యాయం ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయం దాటిందంటే మొత్తము ఈ యొక్క మహాబబులోనికి సంబంధించిన వాక్యాలే తర్వాత దానికి శిక్ష దాని శిక్ష తర్వాత ఏడవ బూర మనకు తెలుసు ఏడవ బూరలో తీర్పు సృష్టికర్తగా మన దేవుణ్ణి మొట్టమొదటిసారి మనుషులు అందరూ చూడబోతున్నారు అందులో గొప్పవాళ్ళు పేదవాళ్ళు పీదవాళ్ళు అన్ని రకాలు దగలవాళ్ళు వాణి దాసులు యజమానులు అందరూ ఆయన ఎదుట నిలబడబోతున్నారు అన్నట్టు ఆ దినము ఆశ్చర్యకరమైన దినం యాక్చువల్ గా పరిచర్యకి ముఖ్యంగా గొప్ప వ్యక్తులకి బాగా చదువుకున్న వారికి సువార్త చెప్పాలంటే ఆ యొక్క వాక్యం బహు ప్రాముఖ్యమైందన్నట్టు ఎవరైనా చూస్తారా దాన్ని ఎవరైనా చదువుతారా ఆ వాక్యం చూడండి ప్రకటన గ్రంథము పంతొమ్మిదో అధ్యాయం ప్రకటన గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాయం చూడండి పంతొమ్మిదో అధ్యాయంలో ఆరంభం అది ఇరవై అధ్యాయంలో అయితే తీర్పుకి సంబంధించింది చూడండి ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాయము పన్నెండు పదమూడు వసనాలలో చూస్తాం ఇరవై అధ్యాయము పన్నెండు పదమూడ వచనంలో మరియు మరియు గొప్ప వారేమి కొద్ది వారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండట చూచి ఇది చివరి అంటే మనుషులందరూ చివరిగా కలుసుకొని ప్రపంచమంతట దేవుని ఎద్దుట నిలబడే కాలం ఇది లాస్ట్ సీన్ అన్నట్టు సృష్టిలో ఆ దినము మనం అక్కడ చూస్తున్నాము ఆ దినం ఎట్లా అప్పుడు గ్రంథములు విప్పబడెను అయితే ఎన్ని గ్రంథములు నేను ఇక్కడ చెప్పబడి చూడండి అప్పుడు గ్రంథములు విప్పబడెను ఎన్నో గ్రంథాలు మనకు తెలియదు అక్కడ కానీ దాని చూస్తే మరియు జీవగ్రంథమును వేరే ఒక గ్రంథమును విప్పబడెను అంటే జీవగ్రంథం ఒకటి మరి తర్వాత ఉన్నది ఏమిది వేరే ఒక అంటే అందులో జీవం లేని జీవం జీవం లేని గ్రంథం అన్నట లేక రక్షణ అనుభవం లేని వారి యొక్క గ్రంథమా వారి కొరకు రాయబడ్డ గ్రంథమా కాబట్టి ఎన్ని రకాల గ్రంథాలను ఇక్కడ చూడండి తర్వాత ఆ గ్రంథములందు వ్రాయబడిన వాటి అన్నిటిని తమ క్రియలో చెప్పిన మృతులు తీర్పు పొందేరి కాబట్టి తీర్పుకు సంబంధించినది ఇక్కడ మనం చూపించాల్సింది ఏంటంటే సువార్థ పరిచర్యలో లాస్ట్ దినం చివరి దినం ఆయన సన్నిధిలో ప్రతి ఒక్కరిని అన్న విషయం అక్కడ చెప్పడింది గొప్ప వాళ్ళు ఏంది తక్కువ వాళ్ళు ఏంది పేదవాళ్ళు ఏంది ప్రతి ఒక్కరూ ఆయన ఎదుట నిలబడతారు అప్పుడు మనం చెప్తామన్నట్టు గొప్ప గొప్పవాడైనా పేదవాడైనా ఇద్దరు సమానంగా పక్క నిలబడాల్సి వస్తుంది ఆ దినం అది డిస్టర్బ్ చేస్తుంది మనుషులని ఆ వాక్యం ఎటువంటి వాడనే కానీ పేదవాడు కానీ ధనికుడు కానీ బహు తెలివిగలవాడు బహు చదువుకున్నవాడు చదువు లేనివాడు చదువు రానివాడు చదువుకోని వాడు అందరూ ఇలా వాడతారు ఆయన ఎదుట ఆ దినము పుస్తకాలు విప్పబడతాయి అంటే ఈ లోకంలో నువ్వు ఎట్లా జీవిస్తున్నావో నీ జీవన ప్రవర్తన విధానాలు అన్ని నీ నడవడి అన్ని అక్కడ రాయబడుతున్నాయి ప్రతి ఐటమ్ ప్రతి విషయం కాబట్టి నీ తలంపులు ఎటువంటి నేను నడవడి ఎటువంటి నీ ప్రవర్తన ఎటువంటి అక్కడ రాయబడినాయి ఆ పుస్తకంలో వాణి వాని క్రియలను అక్కడ ముఖ్యంగా వాటిని బట్టి తమ క్రియల చొప్పున కాబట్టి తమ క్రియల చొప్పున మృతుల్లో తీర్పు పొందిరి కాబట్టి చూడండి ఇది బహు కష్టతరం ఇది అర్థం చేసుకోవడము కానీ ప్రభు సహాయం మనకు అవసరం ఎవరి మృతులు అందరు అందరూ మృతి పొందుతారని ఉంది కదా కానీ ఒక అర్థం చేసుకుంటాం రక్షణ అనుభవం పొంది మృతి పొందిన వారి జీవితం ఒకటైతే రక్షణ అనుభవం లేకుండా మరణించిన వారి జీవితం ఒక రెండు పుస్తకాల గురించి అక్కడ రాయబడ్డాయి జీవగ్రంథము అంటే జీవింపజేయబడ్డ వారి పేర్లు లిఖించబడ్డ గ్రంథం అది జీవం జీవింపజేయబడిన వారు అంటే రక్షణానుభవం పొందినవారు చివరి వరకు సహించిన వారు వేరే ఒక గ్రంథము అంటే అందరు నానా విధాల మనుషులు ఉంటారు అన్నట్టు నానా మనుషులు ఎవరు ఉంటారంటే మనకు తెలుసు సర్పములు తేళ్ళని కానీ జీవ గ్రంథంలో ఎవరు ఉంటారు మంది మరియు గొప్ప జన గొప్ప జన అంతవరకు రాలేదు ఎందుకు వాళ్ళు ఆరవ బురలో అందరు హత సాక్షలవుతారని నేను చూపించిన ఐదవ బురలో శ్రమలు ఆరంభమైతే శ్రమల గుండా పోయి అప్పటికే గాయాలై అప్పటికే ఎంతగానో దెబ్బలు తిని జీవితంలో సంపాదనలు పోగొట్టుకొని అప్పుల పాలై రోడ్ల మీదకి వచ్చిన జీవితము ఆత్మీయ దేవుని దూషించిన జీవితం నేను చూపించిన గతంలో ఆరవ బూరకు సంబంధించి ఐదవ బూరకు సంబంధించి ఆరో బుర తర్వాత అందరూ మరణించిన వాళ్ళు ఏడవ బూరకి తీర్పు పుస్తకాలు విప్పబడడం అందరూ అక్కడ ఉంటారు కాబట్టి ఎటువంటి వాడైతేంది చదువుకున్నా చదువుకోకున్నా ఈ లోకంలో ఈ లోకంలో ఎట్లా జీవించిన వాడైనా కానీ అక్కడైతే సమానంగా ఒకరిని పక్కన ఒకరు నిలబడాల్సి వస్తుంది అప్పుడు తీర్పు తీర్చబడుతుంది అన్న వాక్యము చాలా మంది గొప్ప గొప్ప వ్యక్తులని వారిని రక్షణ ఈ వాక్యం భయం భయపెట్టించి అంటే ఆయన ఆయన ఎదుట అందరూ సమానమే ఈ లోకంలోని మనుషులు గొప్పవాడు పేదవాడు అని భేదాలు చూపిస్తా జీవిస్తూ ఉంటారు కానీ అక్కడ మటుకు అందరూ అని ఇదుట సమానమే కాబట్టి ఈ వాక్యం పరిచర్య ద్వారా ఎంతోమందిని ప్రభుత్వంతో నడిపించగలమన్నట్టు కానీ సరిగా క్రమంగా ధ్యానిస్తేనే కానీ నువ్వు చెప్పలేవు కొంతమంది అన్న చిన్న నేను నమ్మను నేను ఇది నమ్మను అంటాడు అప్పుడు నువ్వే ఏరైతే దాన్ని ప్రకటిస్తావు నువ్వు నమ్మిన నమ్మకపోయినా నిజమైతే ఎవడు దాన్ని వ్యతిరేకించలేడు కదా ఇది నిజమని తెలిసి నీకు అయినా దాన్ని ఎందుకు ధృరనీకరిస్తున్నావు ఎందుకంటే నీ జీవితము ఈ అది వ్యతిరేకంగా ఉంది కాబట్టి సాధారణంగా ఎందుకు మనుషులు ఈ యొక్క సువార్థను ధృనీకరిస్తారంటే వాడి జీవనంలో మార్పులు రావాల్సి వస్తుంది వాడు జీవిస్తుంది కరెక్ట్ అనుకుంటాడు తర్వాత వాడి జీవనంలో ఎంతో మోసము దగా కుట్ర ఉంది దాన్ని సరి చేసుకోవడానికి కష్టం వానికి ఎందుకంటే ఈ వాక్యం చెప్తుంది నువ్వు దాగా కుట్ర చేసిన వాడివి అంటే పాపం అని పాపంలో జీవించిన వాడవని కాబట్టి వీటిని చూపిస్తే వాడి హృదయం మండుతూ ద్వేషంతో కక్కుతా కానీ వాడు అవును నేను తప్పు చేసినాం కదా అన్న పసాతాపం వానికి రావాలంటే చెప్పే విధానం కూడా బహు ప్రాముఖ్యమైంది కఠినంగా చెప్పొద్దు కఠినంగా చెప్తే వాడు అది మన ప్రభులే చెప్పింది విషయం ఎవడును కొత్త తిత్తులలో పాత ద్రాక్షరసం పోయరు ఏమవుతుంది పోస్తే ఓల్డ్ వై ఓల్డ్ వైన్ స్కిన్ అంటాం ఇంగ్లీష్లో పాత తిత్తుల పాత తిత్తులలో కొత్త ద్రాక్షరసం పట్టదు నువ్వేమో సత్యాన్ని చెప్తున్నావు అనుకుంటావు కానీ పాత తిత్తులు దాన్ని స్వీకరించలేవు అవి కాబట్టి ఆ సత్యం గ్రహించినప్పుడు నువ్వు బహు జాగ్రత్తగా నువ్వు చెప్తున్నవాడు ఎవడు ను నువ్వు నువ్వు చెప్తున్న వాక్యం ఎవరికి వాడు ఎటువంటి స్థితిలోన్నాడు రక్షింపబడ్డవాడా లేక రక్షణ పొందిన వాడు రక్షణ పొంది నిర్లక్ష్యంగా జీవిస్తున్న వాడా రక్షణ అనుభవం లేని వాడికి నువ్వు ఎట్లా చెప్తావు ప్రేమతో ఓర్పుతో సహనాలతో రక్షింపబాడి వాడిని కఠినంగా జీవి చెప్పలేం కదా మనం ద్వేషంతో చెప్పలేం కదా పగతో చెప్పలేం కదా తిరువర్తనం చేస్తారు వాళ్ళు ఇంకా దూరం అయిపోతుంటారు దేవునికి అందుకే రెచ్చగొట్టం మనం వాళ్ళ ప్రేమతోనే ఓర్పు సానాలతోనే వారికి చూపిస్తాం అంటే మనమేదో హై లెవెల్లో వాళ్ళ కంటే నేను గొప్పని కరెక్ట్ చూపించుకోవడం కాదు దీనికి నేను ప్రభుని చూపించాలా అందుకు నేను పరశురాత్మ సాయం అడుగుతూ ఉంటాను ఇటువంటి వారికి నేను ఎట్లా ప్రకటించాలా ఈరోజు ఉదయం అదే జరిగింది కదా మనకి మధ్యాహ్నం పూట అంతా అన్యూలే కదా అక్కడ మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ ఉన్నారు అంత మరి వాళ్ళకి నేను ఎట్టి పారిశుతుల్లో రక్షణ సందేశం చెప్పకుండా మానను అని తీర్మానించుకున్నాను ఎందుకు వచ్చింది అది అక్కడ పోయినాకొచ్చింది నాకు థాట్ స్టేజ్ మీదకి ఎక్కినప్పుడు థాట్ నాకు మొత్తము మారైపోయింది వాక్యం కాబట్టి ఒక్కసారి వాళ్ళని చూసినప్పుడు మన ప్రభు కూడా ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తుంటాడు ఎర్శలేంని చూసినప్పుడల్లా ఆయన వచ్చిన ప్రదర్శనకు దాన్ని చూసి ఏడ్చియడానికి ఉంది వాక్యం వాళ్ళు చెప్పండి మనకు అట్లాంటి ఏడుపు సరే నువ్వు బయటికి ఏడ్చినట్లు కనిపించవు కానీ నీ హృదయం ఘోషిస్తుందా అదే కదా ఏడుపు అంటే పర్ఫెక్ట్ ప్రార్థన అయింది మనకు అందరూ తెలుసు రఘున రాష్ట్ర పత్రిక ఎనిమిదో దయంలో మూలుగులతో అట్లా మూలుగులతో ప్రార్థన చేయగలుగుతున్నాం నీ జీవితంలో ఒక అవకాశం ఇచ్చిండి వాళ్ళని చూడడానికి నీతో పాటు కలిసి వాళ్ళు భోజించ భుజించిండి ఈరోజు అంటే నువ్వు వాళ్ళ సహవాసంలో వాళ్ళు నీ కానీ వాళ్ళ రక్షణ పొందకపోతే ఒక దినం నువ్వు ఎక్కడుంటావో వాళ్ళు అక్కడ ఉంటారు కదా అది అన్నట్టు మూలుగు కాబట్టి బహు పరిశుద్ధమైన ప్రార్థన ఏంటంటే మూలుగులతో కూడి కూడినది అది ఎట్లా వస్తుంది నీ సొంత ప్రయత్నాలు చేస్తే మూలుగు రాని రాదు మూలుగు ఎప్పుడు వస్తుంది తెలుసా నీలో వేదన ఉంటాయి అన్నా ప్రార్థన గురించి మాట్లాడినాం గతంలో ఆమె కూడా మూలుగుతోనే ఉంది కదా ఉత్తం పెదుములు కదులుతున్నాయి అంతేగాని శబ్దం బయటకు ఆ వేదన అంతరంగంలో కలుస్తుంది ఆ వేదన అని మన ప్రభు కూడా ప్రార్థన చేస్తుంటే గెస్ట్మైన చోటలో ఆ మూలుగులతో ప్రార్థన చేస్తున్నాడు లాజర్ సమాధి దగ్గర పోయినప్పుడు మూగులుగీణనుంది అక్కడ వాక్యమేనా కాబట్టి అన్నిటికంటే పర్ఫెక్ట్ ప్రార్థన అది పరిశుద్ధ సంపూర్ణమైన ప్రార్థన లేక పరిశుద్ధమైన లేక పవిత్రమైన ప్రార్థన అంటాం దాన్ని మనం మూలుగులతో అది మానవ భాషతో కూడినది కానే నీ అంతరంగంలో నుంచి వచ్చే వేదనతో కూడింది అది అది నీకు నువ్వు ఏం చెప్తున్నావా నీకు అర్థమే కాదు అది అర్థం కానవసరం వాక్యం భాషలలో మాట్లాడేవాడు దేవునితోనే మాట్లాడుతున్నాడు అన్నది ఎందుకు అది వానికి అర్థం కాదు అన్నాడు ఎందుకు అది ఆత్మ భాష కాబట్టి వాటిలోకపు భాషలు కాబట్టి అవి నానా రకములైన భాషలు నానా విధములైన భాషలను ఉంది అక్కడ వాక్యం కాబట్టి అక్కడ దేవదత్తలు మాట్లాడే భాష దేవుడు తన చుట్టూ ఉన్న దేవదత్తలతో ఆ ఆత్మ ఆ ఆత్మ జీవులు ఉంటాయి చాలా జీవులు ఉంటాయి మనం చూస్తాం హేసల్ గ్రంథంలో వాళ్ళందరూ రకరకాల భాషలతో మాట్లాడుతుంటారు అవి ఎన్నో ప్రపంచాలను కూడా మనం చూస్తాం కదా ఆత్మీయ ప్రపంచాలు ఎన్నో ఉన్నాయి ఒకటే కాదు వారిలోకం ఎన్ని లేయర్స్ ఉన్నాయో పౌలే చెప్పిందా నేను మూడవ లేయర్ వరకు వెళ్ళినా అని చెప్తాడు మూడో వరకు వెళ్ళినా అని కాబట్టి ప్రతి ప్రాంతంలో రకరకాల ఆత్మలు ఉంటాయి అన్నీ దైవికమైన అనడానికి ఎందుకంటే ఈ సమస్త సృష్టి తారుమారైందనేసి మనం చూపించిన వాక్యం ఎన్నిసార్లు పరలోకంలో కూడా ఎందుకు గొప్ప యుద్ధం జరిగింది లూసిఫర్ కి ప్రధాన దూత మైకెల్ కి అక్కడ కూడా తప్పిపోయింది పర్లోకం చూపించడానికి దేవుడు అట్లనే భూమి తప్పిపోయింది దేవుని యొక్క ప్రణాళిక మొత్తం తారుమారు చేసింది దుష్టుడు పరలోకంలోనే కాదు కింద కూడా కాబట్టి దాన్ని రెస్టోరేషన్ చేయడం కొరకు ఈ సృష్టి మన కొరకు ఎదురు చూస్తుంది మనం రోమిన్ రాష్ట్ర ఎంత ఎన్నిసార్లు మనం ధ్యానించినాం అది గతంలో రికార్డింగ్స్ లో ఉండకపోవచ్చు అది కానీ పరిశుధాత్మలు వచ్చినప్పుడే ఇవన్నీ నీకు బయలుపరచబడతా ఉంటాయి నీ యొక్క ప్రత్యక్షత కొరకు నువ్వు ఎప్పుడు త్వరగా బయటకు వస్తావా నువ్వు ఎప్పుడు వీటిని వీటిని ప్రకటిస్తావా నీ యొక్క ములుగులతో నీ యొక్క రోదనతోని ఏ రీతిగా ఈ సృష్టికి విమోచన కల్పిస్తావా నీ కొరకు ఎదురు చూస్తుంది అంటే ఎందుకంటే దేవుడు ఈ సృష్టిని మనిషికి ఇచ్చిన నేను చూపించిన ఎన్నిసార్ల వాక్యం కాబట్టి ఆయన ఇంటర్ఫియర్ కార్డు నాకు ఎందుకు ప్రభు ఈ శ్రమ అంటే కూడా ఆయన ఇంటర్ఫియర్ కాడు ఈ లోకంలో ఎందుకు ఉపద్రవాలు ఎందుకు ఇటువంటి పరిస్థితులు భీవోత్సవము అనేకమంది మరణించడము బహు భయంకరంగా ఎందుకు వ్యవస్థ యాక్సిడెంట్ అవుతుంటే దేవుడు ఎందుకు కాపాడరు బ్రదర్ అంటారు చాలా కాబట్టి అటువంటి పరిస్థితిలో మనకు తెలిసే ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా ఈ లోకంలో ఇంటర్ఫియర్ కాడు ఎందుకంటే ఇది మనిషికి ఇచ్చేసిండు మీరే దీన్ని సరి చేసుకోవాలా కానీ మనిషి పాపలు పడిపోయి కాబట్టి దేవుడు రక్షణానుభవం అనుకరించడం కొరకు తన కుమారుని పంపించడం తెలుసు ఆయన ఏం చేసిండు ఆయన ఈ లోకంలోకి తన పని మిగించుకొని వెళ్ళిపోయింది నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతేనే మీకు మేలు అన్నాడు ఎందుకు నేను ఇక్కడి నుంచి వెళ్ళకపోతే వేరే ఒక ఆదరణకర్త మీ దగ్గరికి రాడు ఆయన వస్తే మీకు ఆదరణ కాబట్టి ఆయనని వెంబడించండి అంటే మీరు ఆయన్ని తృణీకరిస్తున్నారంటున్నాడు అది మనం ఎనిసలో చూస్తూ ఉంటాం అదేదో ఒక రోజు నేను అవి క్లియర్గా మీకు చూపించేస్తాను నీ వాక్యం ఎందుకు పనిచేయదని నీ ప్రార్థన ఎందుకు పనిచేయదని చూపిస్తా కనెక్షన్స్ వాక్యాలున్నాయి దానికి సంబంధించినాయి వ్యోహంస వార్త పదోద్యంలో స్ట్రైట్ క్లూ ఉంటుంది నీ వాక్యం నువ్వు చెప్పే వాక్యానికి ఎందుకు స్పందించారు మనుషులు ఎందుకు దానికి తగినట్లు వాళ్ళ జీవితాలు సమర్పించుకోరు దేవునికి వారి జీవితాలు ఎందుకు నువ్వు చెప్తే ఎందుకు మనుషులు పాపం నుంచి బయటకు రారు అంటే నీ అక్షరము నీ వాక్యము పనిచేసలేదన్నట్టే కదా వాడు వినేష్ మర్చిపోయినాడు అన్నట్టే కదా అది వాడు జీవితంలో కనువి కల్పిస్తలేదంటేనే కదా అంటే ఎందుకంటే నీ అక్షరము నీ వాక్యము వెలుగుతలేదన్నట్టు అందులో వెలుగులేదు అది వెలిగే జీ ఈ లోకానికి వెలుగు వాక్యం మరి వెలుగుకి నూనె లేదు అంతే పరశురాత్మ లేదు పరశురాత్మ లేకుంటే నీ వాక్యం వెలగదు అందుకని పరశురాత్మ నడిపింపు అవసరం అభిషేకం అవసరం అది నిజంగా జరిగేది అడుగు ప్రతివానికి ఇస్తా అడగని వానికి ఇవ్వనన్నాడు అడుగు ప్రతి వానికి ఇస్తా అన్నప్పుడు నువ్వు అడగనప్పుడు దాన్ని తృనీకరించిన వాడు అన్నట్టే కదా దాన్ని తృనీకరిస్తే మటుకు నీ వాక్యం పని రాదు ఎన్ని సమస్యలైనా నువ్వు వాక్యాలు చెప్పుకుంటా పోసు క్రీస్తు నామం దయ్యాలు అంటే విడిచిపోతున్నాయా మళ్ళీ ఏసు క్రీస్తునం రోగులు స్వస్థపరచబడను అంటే స్వస్థపడుతున్నారు అమ్మల్ రోగం వాడితేనే ఉంది దయ్యం బట్టిన దయ్యం ఉన్నాడు తరతరాల నుంచి బాధలు అనుభవిస్తున్నప్పుడు అట్లనే ఉన్నాడు తండ్రుల నుంచి తావతాల నుంచి వచ్చిన రోగాలు అట్లనే ఉన్నాయి ఈ రోజుకి మనం అట్నుంచింది విడుదల మొదలేకపోతున్నాడు చెప్పలే రెవ్వరు నాకు తెలుసు వాక్యం ఎందుకంటే ఏసుక్రీస్తు నామం వాడితే ఖచ్చితంగా అద్భుతాలు జరగాల మళ్ళీ ఎందుకు జరుగుతలే అంటే ఏదో లోపం కదా మన ప్రార్థనా జీవితాల్లో మన వాక్య పరిచర్యలో ఆ సత్యాన్ని ఎంతవరకు మనము వ్యతిరేకిస్తుంటాం పరిశుద్ధాత్మ నడిపింపు నీ వాక్యము వెలగదు ప్రతి పరిస్థితుల్లో ఈ విషయాలు నువ్వు నేర్చుకోలేవు అన్నట్టు ఇంట్లో వింటావు కానీ ఏదో విన్నట్టు మంచిగా అనిపిస్తుంది కానీ నీ హృదయంలో ఇది నాటుకొనే నాటుకో చెప్పు ఇన్ని సంవత్సరాలు ప్రభులో ఉన్నావు కదా నువ్వు నీ వాక్యంలో ఏమన్నా మార్పులు వచ్చినాయా లేక సేమ్ స్టేటస్ లో ఉన్నదా తండ్రి యొక్క బహులోతైన విషయాలని ఆయన బయలుపరచాలనుకుంటుండ మనకి అది నీకు బయలుపరిచిండా లేక ఏదో మెకానికల్ లైఫ్తోనే ఉన్నావా అనేక పర్యాలు హెచ్చరించినది ఏంటంటే ఎవడు చూడని విధంగా నేను చూడాలా ప్రభావ ఈ సృష్టిలో గతంలో ఎవరు చూసినద్దు ఇక మీద ఎవరు చూడొద్దు నేనే నాతోనే అది నేనే దాన్ని బహులోతుగా చూడాలని ఆశపడుతున్నాను ప్రభావ అన్న రోషము మనకున్నదా నేను ఏదో జస్ట్ రొటీన్ లైఫ్ అది కాపీ పేస్ట్ తీయాల జంటాం దాన్ని ఇంగ్లీష్ లో కాపీ పేస్ట్ తీయాల జంటే ఏం తెలుసా ఇంటర్నెట్లోకి వెళ్ళి కాపీ చేసుకొని వాక్యాలని వాళ్ళెవరో చెప్పిన వాక్యాలని వాళ్ళకి బయలుపరిచి ఇది కరెక్టే కానీ నీకు ఇండివిజువల్ గా బయలుపరచబడిందా కాబట్టి ఇవన్నీ ఎప్పుడు తెలుస్తాం దేశ అగ్ని చేత ఇవన్నీ బయలుపరచబడతాయి నీ పరిచయం ఎటువంటిది అనేది నీ హృదయం ఎటువంటిది అనేది ఒక అనొక దినం ఆ అగ్ని ముందు నిలబడలేదు నీ జీవితం అగ్ని ముందు ఎప్పుడు నిలబడతావు చెప్పుడు నువ్వు అగ్నిమయం అయితేనే నువ్వు నిలబడగలవు కాబట్టి పుస్తకాలలో నువ్వు చెప్పినవన్నీ రాయబడుతున్నాయి నువ్వు ఏమేమి విషయాలు చేస్తున్నావు నీ ప్రవర్తన అన్ని క్రియలు అన్ని ఈ సృష్టిలోని పుట్టినది వదులుకొని ఈరోజు వరకు ఏం రీతిగా జీవించినవో అన్ని రాయబడి ఉంటాయి కాబట్టి ప్రకటన గ్రంథము పద్దెనిమిది అధ్యాయంలో మనము ఈ ఈ స్త్రీ ఎటువంటిది అన్న మనము కొన్ని నెలల నుంచి ధ్యానిస్తున్నాం ఈ పద్దెనిమిది అధ్యాయంలో మనం మరికొన్ని విషయాలు ఈరోజు ముఖ్యంగా ఈ స్త్రీ ఎటువంటి స్త్రీ అనేది నిజంగా భక్తిహీనతలో జీవిస్తున్న స్త్రీనైనా అపాస్టేట్ చర్చ్ అంటాను ఇంగ్లీష్ లో ఈరోజు చర్చ్ సిస్టమ్ అట్లా తయారైంది ఇది సాధారణంగా ఎవరు స్వీకరించారు ఇంకా నేను పోనవరం చూపించిన మీకు నేను కొడంతలు రాసిన రెండో పత్రిక పదకొండు అధ్యాయం నాలుగో విషయంలో వేరే ఒక ఏసిని వెంబడిస్తున్నారు మీరు అన్నాడు ఆయన ఎంత కష్టం వేరే ఒక సువార్తని మీరు స్వీకరించినారు అంటున్నాడు వేరొక ఆత్మలో మీరు పానం చేసినారు అంటున్నాడు అంటే వేరొక ఏసు ఉన్నట్టే కదా వేరొక సువార్త ఉన్నట్టే కదా వేరొక ఆత్మ కూడా ఉన్నట్టే కదా యుగ దేవత అది ఆ యుగ దేవతలో పాల్పొందుతున్నారు మీరు అందుకే కొంత పొద్దున కొంచెం టఫ్గా చెప్పిన వాక్యం దేవుని బిడ్డలు అయ్యండి మీరు మాదిరిగా ఉండాల్సింది పోయి మీరే అన్యుల్లాగా తయారైతే దేవుడు అన్నిల కుటుంబంలోంచి నేను రక్షణ నడిపిస్తే నువ్వు వాళ్ళకి మాదిరి ఉండాల్సింది పోయి నువ్వు వాళ్ళతో పాటు కలిసిపోతే ఈ లోకంతో సమాధాన పడినట్లే ఉదయం నేను వాక్యం చెప్తుంటే దేవుడు సడన్ ఒక డిస్టర్బింగ్ ఉండే నాకు ఆత్మ ప్రేరేపణలో ఏంటంటే ప్రభునందు ఆనందించాడంటే ప్రభు బయట ఆనందిస్తే అది వ్యభిచారం స్వరం వినిపించింది అది నేను చెప్పలేను స్టేజ్ మీద ఎందుకంటే అన్యులు ఉన్నారు ఇది మళ్ళీ నేను ఎవరు చెప్పాలి ప్రభునందు వాళ్ళు అసలు వాళ్ళు ప్రభునందే లేరు కదా అన్యులు ఎన్నిసార్లు మనం హెచ్చరిస్తా ఉంటాం ఈ విషయం క్రైస్తవులు ధర్మశాస్త్రం లోపల ఉన్నారు జీవగ్రంథం లోపల ఉన్నారు నా పేరు అక్కడ రాయబడిందంటాడు దావి ఇస్రాయల్ పెద్దలు బానిసలాగా ధర్మశాస్త్రం క్రింద ఉన్నారు అక్షరము బానిసత్వానికి సాతృషయం అక్షరం అక్షరాన్ని నువ్వు పాటిస్తే నువ్వు బానిస పౌలు వాక్యాన్ని డిట్టోగా పాటిస్తే వాక్యంలోని సత్యాన్ని పాటిస్తే నువ్వు స్వతంత్రం అంటాడు రోమిల రాష్ట్ర అధ్యాయంలో మళ్ళీ వాక్యం లేని సత్యాన్ని ఎవరు తీసుకొస్తారు బయటికి పరిశుధాత్ముడు తప్ప ఎవరు దేరు ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడు అని ఎందుకు చెప్పిడు ఫిర్గు రాష్ట్ర పత్రికలో ఎల్లప్పుడూ నువ్వు వేరే విషయాలలో ఆనందిస్తే అది వ్యభిచారం సంబంధించి అంటే నువ్వు ఏ విషయం చేసినా సంతోషం కొరకు నీకు కొంత తృప్తి కలగడానికి కొరకు చేస్తావన్నట్టు మతపరమైన జీవితం ఎందుకు మహావేషగా తయారైందంటే పరమునన్ను ఆనందించకుండా ఈ లోకపు విషయాల ఆనందిస్తుందన్నట్టు ముసలమ్మ ముచ్చట్లలో టీవీస్ ముందు సినిమాలలో షికార్లలో పార్టీస్ ఫుడ్ తినడము త్రాగడము నోవా జలపరం సంబంధించిన వాక్యం కూడా అదే కదా ఆయన వచ్చే టైంకి ఎట్లుంటారంట నోవా కాలం ఏ రీతిగా ఉండానో మనుషుకు మనం ఆ రీతిగా అదే రీతిగా ఉండునన్నాడు మత శివారు ఇరునాలుగో అధ్యాయం ముప్పై ముప్పై ఐదో వర్షాలు నోవా ఆ యొక్క ఓడాలోనికి ప్రవేశించక ముందు మనకు ఎట్లా ఉండే దేవుడు తన స్వహస్థాలతో ఆ ప్లాన్ ఇచ్చిండు ఆ ఓడని ఎట్లా మెజర్మెంట్స్ ఉంటే మీరు చదువుతరవ పుస్తకం ఆది దేవుడు తన స్వహస్థాలతో రాసిచ్చిన మెజర్మెంట్స్ అవి ఎటువంటి చెక్క వాడాలా ఎటువంటి మేకులు వాడాలా దానికి ఎట్లా కట్ చేయాలా వాటిని ఏ డిజైన్ చేయాలా అంత పర్ఫెక్ట్ డిజైన్ రెండు ప్లాన్స్ ఇచ్చిండు దేవుడు ఒకటి మోసేకి ఒకటి నోవాకి నోవాకి ఏమి ఇచ్చిండు ఆ యొక్క కట్టుకోవాలన్న ప్లాన్ ఇచ్చిండు మోసేకి ఏమి ఇచ్చిండు మందిరం ఎట్లా ప్లాన్ ఇచ్చిండు మెజర్మెంట్స్ ఉంటాయి అందులో ఎన్ని ద్వారాలు ఉండాలా ఎన్ని గుమ్మంలు ఉండాలా ఎన్ని అరలు ఉండాలా లోపల ఏమేం వస్తువులు ఉండాలా అంత పర్ఫెక్ట్ ప్లాన్ దేవుడు తన చేతులతో రాసి ఇచ్చిండు సరే వాళ్ళు అక్షరానుసారంగా జీవించిన రోజు దాన్ని ఆ రీతిగా తయారు చేసుకున్నారు కానీ మనకు అవన్నీ బుద్ధి కలవడం కొరకు రాయబడ్డాయి అంటాడు కదా పౌలు మొదటి కొంత పత్రికలో పదో అధ్యాయంలో మనకు రావాలంటే అవన్నీ మనం జాగ్రత్తగా పరిశీలించాల అక్షరముని నేను బానిసగానే పెట్టి పడేస్తుంది మీ లైఫ్ అంతా కానీ పరిశుద్ధాత్మలు మీరు స్వతంత్రులు అంటాడు రోమిని రాష్ట్ర పత్రిక ఎనిమిదో అధ్యాయంలో ఈ మహాబహులోని జీవన విదానం ఏ రీతిగా ఉంది అంటే ప్రటన గంధం పదిహేడో అధ్యాయం నాలుగవ వర్షం రెండవ వర్షంలో మనం చూసినాము భూరాజులతో వ్యభిచరించింది అన్న విషయాన్ని మనం చూస్తూ దాని తర్వాత చూడం రెండోసారి ప్రటన గంధము పదిహేడో అధ్యాయము రెండవ వచనం భూరాజులు ఆమెతో వ్యభిచరించరి భూనివాసులు ఆమె వ్యభిచార మద్యంలో మత్తులయ్యి కాబట్టి మద్యము అంటే మనకు తెలుసు ద్రాక్ష రసము అంటేనేమో పరిశుద్ధాత్మ ఆనందం అని మనకు తెలుసు ద్రాక్షరసం తాగితే అదొక మంచి హ్యాపీనెస్ ఉంటుంది అన్నట్టు పరశుదాత్మల ఉపమాన రీతిగా మద్యము అంటే వేరే ఒక ఆత్మ పులిసిపోయిన ద్రాక్షరసం వేరే ఒక ఆత్మ అన్నట్టు అందులో వాళ్ళు అంటే విభిచార మద్యము అంటే ఏంటంటే ఎందులో మనుషులు ఆనందిస్తున్నారు అది పరిచయం చేయడం అన్నట్టు మనుషులకి ఉదాహరణకి చర్చ సిస్టంలో ఎంటర్టైన్మెంట్ ఎక్కువైపోయింది రోజులలో పరిశుద్ధత నేను లేదు వర్షిప్ లో వర్షిప్ చేస్తుంటే అందరూ కండ్లు మూసుకొని వర్షిప్ చేయరు ఒకర్ దిక్కులు చూస్తూ ఉంటారు ఎన్ని సంఘాలలో మనం చూసినాం కండ్లు మూసుకొని రెండు చేతులు తల పైకి ఎక్కువ ఎత్తి కనీసం ఒక పది నిమిషాలు నిలబడాల వర్షిప్ చేయగలడా గ్యారంటీగా నేను చేయలేరు నాకు తెలుసు పది నిమిషాలు చేతులు పైకి ఎత్తి నిలబడంటే ఒకసారి మీరే ట్రై చేసి చూడండి మీ పరిస్థితి ఏమవుతుందో భుజాలు నొప్పి అంటే నీకు అలవాటు లేదన్నట్టు పది నిమిషాలు మోకాల మీద ఉంటే ట్రై చేసుకో వర్షిప్ చేయడానికి మొకల మీద ఉంటే రెండు చదువులు పైకెత్తి వర్షిప్ చేసి చూసుకో పది నిమిషాలు ఉండలేవు మొక్కళ్ళ నొప్పులు వస్తాయి అంత కంఫర్టబుల్ లైఫ్ కి అలవాటు చర్చి యుద్ధము మానేసింది అందుకు శత్రువు విలతన్నం ఆడి మొత్తం లాక్డౌన్ చేసి పడేసి ప్రపంచాన్ని డీ పాపులేట్ చేస్తున్నాడంటే పాపులేషన్ని మొత్తం అరికడుతున్నాడు వాడు విస్తరించం దేవుడు విస్తరించమని చెప్పిడు మనుషులని ఈ లోకము దుష్టిని అధికారంలో దీన్ని మొత్తము డీపాపులేట్ చేయడానికి తీర్మానించుకున్నాడు వాళ్ళు వైరస్ తోని వ్యాక్సిన్స్ తోని చాలా మంది చనిపోయినారు తెలుసు మనకి పాస్టర్సే చనిపోయినారు కాబట్టి ఈమె జీవన విధానము జీవన శైలి ఎటువంటిది అనేది నువ్వు గ్రహించగలిగితే ఇది ఎవరి గురించి చేయపడిందో తెలుసుకుంటావు ఎందుకంటే ఈ బైబిల్ స్టడీ మనకు తెలుసు అయితే ఈ వ్యభిచారం జీవనం ఎట్లా ఉంది అనేది పోయిన వారం మనం ఆరంభించుకున్నాము ప్రకటన గ్రంథం చూడండి ఒకసారి ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై వచనం ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము ఇరవైవ వచనం తుయత్తలోని లో ఉన్న సంగప్పు దూతకు ఇలాగు వ్రాయము సంగపు దూత అంటే పాస్టర్ అన్నట్టు ఇలాగు వ్రాయము అగ్ని జ్వలల వంటి కనులను అపరంజీప్ పోలిన పాదములు గలవా గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా నీ క్రియలను నీ ప్రేమను నీ విశ్వాసమును నీ పరిచర్యను నీ సహనమును నేను అరుగుదును నీ మొదటి క్రియ కన్నా నీ కడపటి క్రియలు మరీ ఎక్కువైనవని ఎరుగుదును అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది తువితార సంఘం సంబంధించి ఏదో చూడండి ఏమనగా తను ప్రవక్తిని అని చెప్పుకొని చిన్న ఎజబేలు అన్న స్త్రీని నువ్వు ఉండనిచ్చున్నావు ఇక్కడ నేను కొంచెం గ్యాప్ ఇస్తాను అయితే ఎజబేలు అంటే జెసబేల్ ఇంగ్లీష్ లో జెసబేల్ అని ఉంది ఇది ఎవరిద జేమ్స్ రా నంబర్స్ ఉంటే వెతుక్కోండి అంటే ఏందో అర్థం జెసేలు పాత నిబంధన పుస్తకంలో ఉంది కదా ఇక్కడికి ఎట్లా వచ్చింది ప్రభు మనకి కొంతకాలం కింద ఒక వాక్యం చూపించింది వాటిని తిరిగి తిరిగి రప్పిస్తాడు ప్రసంగి గ్రంథంలో ఇంతకుముందు ఉన్న వాటిని నేను తిరిగి తిరిగి రప్పిస్తా అన్నాడు ఎందుకు ఆయన ఇసాల్ ఒక తీర్పు క్రైస్తవులకు ఒక తీర్పు పెట్టాడు వారిని ఏ మట్టపు తో కొలిచిండో నిన్ను నన్ను కూడా అదే మట్టపు తో కొలుస్తాడనేసి నేను చూపించిన కొంతకాలం ఇంతట వాక్యాలు మట్టపు దించి వేసినప్పుడు రెండు గుంపులు విపించి ఇంపార్టెంట్ రిసల్ఫార్ అని చూపించిన నేను ఎవరు గుంపులు ఎవరైనా చెప్పగలరా రెండు గుంపులు ఒకటి ఎరవబాంబ గుంపు ఎరవబాంబ కుటుంబము ఇంకొకటి ఎవరు చెప్తారు సంతతి ఇసాకు సంతానం ఇసాకు సంతానము యరబాము సంతానం రెండు గుంపులుగా విభజింపడినని నేను చూపించిన దాని తర్వాత ఇస్సాకు సంతానం ఎవరు యొరబాము సంతానం ఎవరు అని కూడా నేను చూపించిన ఈ దినానికి అది నెరవేరుతుంది ప్రపంచం అంతటా కాబట్టి మటపు గుండు బహు ప్రాముఖ్యమైన వాక్యం మనకి ఇన్ఫ్యాక్ట్ మనము కేబిపీఎం లో ఆరంభంలోనే దాన్ని మనం చూసుకున్నాం అన్నట్టు మటపు గుండు అన్న బోధతోనే ఆరంభమైంది కేబీపీఎం బైబుల్ స్టడీ కాబట్టి ఈ ఇరవయో వచనాలు మనం చూస్తున్నది ప్రకటన గంధము రెండవ అధ్యాయము ఇరవై వచనంలో జసబెల్ అంటే మనకు తెలుసు ఆహాబ్ భార్య అని అయితే బహు క్రూరుడు తెలుసు మనకి భార్య మరి క్రూరులు క్రూరాళ్ళు అంటే ఈరోజంతా లీడర్షిప్ క్రూరత్వంతో గుడింది అని చెప్తున్నాడు దేవుడు అంటే ఈ స్త్రీ ఎసబెల్ అనే స్త్రీ క్రూరంతో గుడింది తర్వాత ఆమె జీవన విధానం నాకు తెలుసు ఆమె ఎట్లా మోసగించింది ఉదాహరణకి పొలం ఎవరిది అది నాబోత్ కదా నాబోతు అనేవాడు హిత్ీయుడు నాపోతు కాదు నాబూత పొలమే కదా తీసుకుంది రహాబు నాబూత పొలమే నాబోత్తే కాబట్టి నాబోతు హిత్డు కాదు ఇస్రాయల్ మనిషే ఇస్రాయల్ మనిషి నాబోతు అయితే అహాబు నాబోతు పొలము లాక్కోాలనుకోండి ఎందుకంటే ఆహాబు పొలం పక్కనే ఉంది నాబోతు పొలం రెండు జవాజస్లో ఎందుకంటే నాబోతు పొలంలో ద్రాక్ష పొలం ద్రాక్ష పంట గేసుకోడు అది మంచి భూమి తెలుసుకున్నాడు రెండు కలిపేస్తే చాలా పెద్ద భూమి అయిపోతుంది ఈ రోజు మనుషుల నైజం కూడా అనేది ఎక్స్పాండ్ చేసుకుంటే పొలం కానీ నీ సరిహద్దులన్నీ విషాల పరచుకోమన్నాడు ఆత్మీయమైనది వాక్యం అని తెలియదు మనుషులకి బహు క్రూర రాళ్ళు ఈమె అయితే ఆమె పాత నిబంధన పుస్తకాలలో ప్రవక్తిని లాగా లేదు కదా ఆమె కానీ బయలు జజబేల్ అంటేనే బేల్ అనే పదం ఉంది ఆమె పేరులో బయలు దేవతకి ఆమె బయలుదేవతకి ఒక రకంగా ప్రవక్తిని ఉంది పాత పుస్తకాలలో రాజకీయ చూస్తాం మనం ఆమె గురించి ఆమె బయలు దేవతకి నందని పోషిస్తా ఉంది అని గోర్లు గోపురాలు కట్టించింది ఏలి ఆ టైంలో మనం చూస్తాం ఇది స్టోరీ అయితే స్ట్రాంగ్ నంబర్స్ హెచ్ లో ఏం చూస్తున్నాం జెజబెల్ అంటే తూరు తూరు దేశపు స్త్రీ అని అక్కడ తర్వాత ఫాల్స్ టీచర్ అంటే అబద్ధ బోధకురాలు అని అబద్ధ బోధకురాలు రెండు మీనింగ్స్ ఇంకో డిక్షనరీలో మటుకు జసబేల్ అంటే అవిశ్వాసురాలైన స్త్రీ అని అక్కడ అంటే వ్యభిచారిణి అన్నట్టు కాబట్టి ఈమె బోధ ఎట్లా ఉందని వాక్యంలో ఈమె ప్రవక్తిని అని చెప్పుకుంటుంది కదా ఇరవై వచ్చినంలో చర్చ్ ఈ స్త్రీని ఉండనిస్తుంది చర్చి సహిస్తుంది ఇటువంటి స్త్రీలను అని చెప్తుంది ప్రపంచం అంతా జానత్వము చేయుటకును విగ్రహములకు అర్పించిన వాటిని తినుటకును అది అనేకులని ప్రోత్సహించింది రెచ్చగొట్టింది అనుంది వాక్యం కాబట్టి దేవుడు ఈ చర్చి తూయతరచ్చే సంఘంలో ఇటువంటి స్థితి ఇటువంటి విధానం అన్న విషయాన్ని అక్కడ ఒక అబద్ధ బోధకురాలు లాగా ఆయన అక్కడ ఉంది మీరు చెప్పచ్చు ఉదయం నాకు అదే బయలుపరచబడింది అక్కడ వాక్యం చెప్తుంటే ఏ రీతిగా ఈమె వాళ్ళని రెచ్చగొట్టింది వాళ్ళు ఎందుకు ఆమె మద్యంతో సంతోషంగా ఉన్నారు అంటే ఆమె చెప్పినవన్నీ వింటూ ఆనందిస్తా ఉన్నారు పండగలు నియామక దినములు సబ్బాతులు వాటిలో ఆనందింపజేస్తుంది లవ్ ఫీస్ట్ అంటారు మన హైదరాబాద్ చర్చెస్లలో లవ్ ఫీస్ట్ అంటారు ప్రేమ విందులు క్రిస్మస్ టైంలో ఇటువంటి టైంలో ప్రేమ విందులు చేసుకుంటున్నట్టు కోత కాలపు పండగ అనగట్ ఆ రోజు కూడా ఆనందిస్తున్నట్టు అంటే ఈ లోకాతీతంగా ఆనందించడం తప్ప ప్రభునన్న ఆనందించడం ఉండదు అన్నట్టు కాబట్టి పవిత్ర కన్యకగా నేను మిమ్మల్ని ప్రభుకి ప్రదానం చేసిందని పౌలు కానీ ప్రధానం చేయబడ్డప్పుడు తన భర్త కొరకు ఎదురు పోయి భర్తను విడిచిపెట్టి లోకానికి వెళ్ళిపోయింది అది వ్యభిచారం అన్నట్టు తన బోధ వ్యభిచార మధ్యం అన్నట్టు అంటే అబద్ధ బోధ అబద్ధ ప్రవచనాలు అవి వింటే మత్తుల్ మతిపోతార మత్తుకుంటారన్నట్టు వర వాక్యం చెప్తుంటే ఎందుకు నిద్ర కొన్నిసార్లు ఇదే నేను ఇది నిజమైన బోధ కాదని మనం రాంగ్ చేసుకుంటాం నీకు మత్తు వచ్చిందంటే సైతం నిన్ను విననీకుండా అడ్డగిస్తున్నట్టు కానీ వాళ్ళ బోధ నిన్ను మతి లేస్తా ఉంటుంది అది విభచార మధ్యం అంటే అర్థం అది అన్నట్టు ఈలోకతీతమైన జీవితం ఆడంబరంగా జీవితం అతిగా పరిశుద్ధం ఉండద్దు అని చెప్తారు వాళ్ళు నీతిగా ఉండాలి కరెక్ట్గా అతిగా నీతిగా ఉండొద్దని ఒక వాక్యం చూపిస్తారు ఇక్కడ ప్రసంగీ గ్రంథంలో అది స్వనీతికి సంబంధించి బయటకు కనిపించేది అక్కడ భక్తుడు స్వనీతిని మీరు ఆసరించొద్దు చెప్తుంటే వీళ్ళు దాన్ని నువ్వు అధికంగా అతిగా నీతిగా ఉండొద్దని ఉంది కదా అంటారు దాన్ని సమర్థించుకొని త్రాగుడికి అలవాటు పడిపోయింది చెట్ సిస్టమ్ ఈ రోజు బాయ్స్ గర్ల్స్ అందరూ తాగుతున్నారు ప్రకృతి సహజంగా కానీ ఇది ఆత్మీయమైన త్రాగుడు అదే మోసకరమైన బోధలు మోసకరమైన ఆచారాలు వీటన్నిటిని పాటిస్తుంటున్నట్టు కొన్ని వారం మనము యశాగ్రంథం ఇరవై తొమ్మిదో ధ్యానంలో ఒక వారికిని మనం చూస్తున్నాం ఆరో అధ్యాయం ఆరో వచనంలో ఈ జీవన విధానం ఎట్లుందనేది ఆమెకి వ్యతిరేకంగా దేవుడు ఏ రీతిగా మనుషులు లేపుతున్నాడు విషయాన్ని మనం చూసినాం కదా ఎందుకు అంటే ఒకసారి చూడండి యశా గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము యశ గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఎవరైనా చదవచ్చి ముఖ్యంగా చూడండి ఆరవ అధ్యాయము యశ గ్రంథము ఆరవ అధ్యాయము ఇరవై అధ్యాయము ఇరవై తొమ్మిది అధ్యాయం పదో వచ్చిందండి యష గ్రంథము ఇరవై అధ్యాయంలో ఇరవై ఆరు కాదు ఇరవై తొమ్మిది యక్ష గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయ తొమ్మిదిలో ముఖ్యంగా నేను చదువుతా ఎనిమిదవ నుంచి ఆకలి కొన్న వాడు కళలో భోజనం చేసి మేల్కొనగా వాని ప్రాణము తృప్తి తృప్తి పడకపోయినట్లును దప్పి వాడు కళలో పానము చేసి మేల్కొనగా సొమస్లిన వాని ప్రాణము ఇంకనూ ఆశగొని ఉన్నట్లును సినుకొండ మీద యుద్ధము చేయు జనుల జనముల సమూహం అంతటికి సంభవించును అక్కడ ఏముందంటే ఆశ్చర్యంగా ఎనిమిదో వచనం చేస్తున్నాం మనం ఎనిమిదో వచ్చిన ఎనిమిదో వచ్చాడు సినుకొండ మీకు సమర్థించాడు అంటే వాళ్ళు కళలో పానం చేసి మేల్కొనగా సమస్య లేని ప్రాణం ఇంకానో ఆశగానట్లు ఉండడట వాళ్ళు అట్లా అసలు నిజంగా వాడు తాగలేదు వాడు ఆల్కహాల్ తాగలేదు అయినా కానీ వానికి మత్తలు ఇందంట అంటే ఇది నిజమైన పులిసిమైన ద్రాక్షరసం సంబంధించిన విషయం కాదంటున్నాడు నిజంగా తాగితే వాడికి మత్తలేదు కానీ ఇక్కడ వాడు కళలో తాగినట్టు ఉన్నదంట వాడికి అయినా కానీ మేల్కొంటే వానికి మత్తిలు ఇస్తుంది అట్లా ఎట్లా జరుగుతుంది చెప్పండి తొమ్మిదో వచ్చినాండి జులారా మీ కండ్లను చెడగొట్టు కొనుడి గుడ్డివ రగుడి ద్రాక్షరసము లేకయ్యే వారు మతులయ్యున్నారు చూడండి ఆశ్చర్యం ద్రాక్షరసము లేకయ్యే వారు మతలయ్యున్నారు మద్యపానము చేకనే తూలుచున్నారు ఎందుకు చూడండి పాదవచనం యహోవా మీద గాఢ నిద్రను కుమ్మరించి ఉన్నాడు మీకు నేత్రములుగా ఉన్న ప్రవక్తలను చెడగొట్టి ఉన్నాడు మీ శిరస్సులుగా ఉన్న దీర్ఘ ముసుగు వేసి ఉన్నాడు పదకొండవం చూడండి దీని అంతటినీ గోర్చిన ప్రకటన గూఢమైన గ్రంథ వాక్యం వల్లే ఉన్నది ఒకడు నీవు అంటే ఇది ఎట్లాంటిది అంటే ఎందుకు గూఢమైన గ్రంథ వాక్యం చెప్పండి ఎందుకు అర్థం కాదు వాక్యాలు ప్రకటన గూఢమైన గ్రంథ వాక్యం వల్ల ఎందుకు ఉన్నది పదకొండవ చూస్తున్నాం చాలా మంది వాళ్ళకి సునాసంగా అర్థమైన వాటిని తీసుకుంటారు అన్నట్టు మనం అడగాల పరిశుదాత్మను సాయం గూఢమైన విషయాలు ఎందుకంటే పరిశుధాత్మను వచ్చినప్పుడు నాలోనివే తీసుకొని మీకు బయలుపరచను మీకు గుర్తింపు మీకు జ్ఞాపకం చేయను అంటాడు నేను ఏమేమి చెప్పినను ఈ లోకంలో ఉన్నప్పుడు అవి అన్నీ రాయబడలేదు బైబిల్లో కానీ పరిశుధాత్మ వచ్చినప్పుడు నేను మీకు ఏమేమి చెప్పినా వాటన్నిటి మీకు తిరిగి జ్ఞాపకం చేస్తాడన్నాడు అంటే ఈరోజు నువ్వు వింటున్న సత్యాలు బైబిల్లో లేకపోవచ్చు చాలా మట్టుకు కానీ బైబిల్ పునాది మీదనే ఉంటాయి అవి బైబిల్ కి భిన్నంగా ఉండవు ఉదాహరణకి మనం పరసాత్మ గురించి ఎంతగానో చెప్తా ఉంటాం మళ్ళీ బైబిల్లో ఉన్నాయంటే ఖచ్చితంగా దాని బేసిక్స్ అక్కడే ఉన్నాయి ఫౌండేషన్స్ ఉదాహరణకి మనం చెప్తూ నీ వాక్యం ఎందుకు పనిచేయదు జీవితాలలో అంటే దానికి నువ్వే కూడా అవసరం కాబట్టి ఒకళ్ళు నేను మీ ముందుంటి రోజు డెమాన్స్ట్రేట్ చేస్తుంటే నేను ఉదాహరణకి మీ టార్చ్ లైట్ మీ సారీ మీ మొబైల్ ఫోన్ వాక్యం అనుకోండి అది ఎట్లా వెలుగుతుంది దానికి ఉన్న లైట్ పవర్ ఆన్ చేస్తేనే వెలుగుతుంది కదా మనకు తెలుసు పవర్స్ మీరు శక్తిని ఉంటురని ఎందుకు శక్తి చెప్పండి ఎలక్ట్రిసిటీ ఎందుకు నీకు వెలగాల లైట్ వెలగని టార్చ్ లైట్ పట్టుకొని పోతున్నది జీవితం బుద్ధులేని కన్నికలా మనది వెలగదు దివిటీ ఎందుకు దివిటీ ఉంటే ఖచ్చితంగా వెలగాల మళ్ళీ ఎందుకు వెలుగుతుంది అంటే అందులో లేదు అందుకు ఎన్ని గంటలు వాక్యం చెప్పినా వాళ్ళు మనుషులు రక్షణకు రారు ఏదో చెప్పిండలే బ్రదర్ అని చెప్పి వెళ్ళిపోతా ఉంటారు వినేసి వెళ్ళిపోతూ ఉంటారు కానీ లాస్ట్ ట్రిప్ లో బెల్ట్ అక్కడ ఒక చర్చ్లో ఆల్టర్ కాల్ ఇస్తే ఎంతో మంది యవనస్తులు చేతులు ఎత్తంటారు మనం ఇస్తాం ఆల్టర్ కాల్స్ మనకు తెలుసు కదా ఆదివారం చర్చెస్ లో కూడా ఇస్తాం అందరూ రక్షణ పొందిన ఉంటారు అనుకుంటాం మనం చర్చలో కాబట్టి కాని కానీ ఆల్టర్ కాల్ ఇచ్చినప్పుడు ఆ దినం తిరిగి వారి కొంత కొందరు జీవితాలు సమర్పించుకుంటాడు అది ఎవరికి ఫస్ట్ టైం వచ్చిన వాడు ఆ వాక్యానికి కనివి కలిగి వాడు హృదయం నచ్చుకొని వాడి జీవితాన్ని ప్రభు సమర్పిస్తూ ఉంటాడు ఎట్టి పరిస్థితుల కాంప్రమైజ్ కావద్దు నువ్వు సువార్థ పరిచయ చేసినప్పుడు ఎవరికన్నా వాకింగ్ చెప్పినప్పుడు ఇంకా మీలో ఎవరన్నా ప్రభుని స్వీకరించిన వారు ఈ దినం స్వీకరించండి అని మనం అదొక రేర్ ఆపర్చునిటీ సువార్థ పరిచర్యలో ఐదు శాఖలు లేక ఫైవ్ ఫోల్డ్ మినిస్ట్రీ అంటాం మనం ఐదు శాఖలు లేక ఐదు మినిస్ట్రీస్ అవి ప్రతి సంఘంలో ఈ ఐదు మినిస్ట్రీస్ ఉంటేనే సంఘం అభివృద్ధి పొందుతుంది అని వాక్యం ఎఫ్ఎస్ఎల్ రాష్ట్రపత్రికలో చూస్తామని మొదటిదిగా ఆ రెండవది ప్రవక్తలని మూడవది సువార్థికులు నాలుగవది యాజకులు ఆరవ బోధకులు ఈ ఐదు పరిచర్లు ఉంటేనే సంఘం అభివృద్ధి పొందుతానుంది ఈ రోజు ఏ చర్చలు చెప్పండి ఛాలెంజ్ చేస్తాను మంచి మంచి చర్చశాల ఏ చర్చసి కూడా ఈ ఐదు పరిచారకులని ప్రోత్సహించలేదు అన్నిటినీ కబ్జ్ చేసి పెట్టుకున్నారు వరలో ఒక బలవంతుని చేతిలో పట్టబడింది అందుకే నువ్వేం చేయాలా బలవంతం చేతుల నుంచి బలవంతంగా లాక్కోవాల బయటికి నీ పరిచయం అది అందుకే మనం ఎక్కడ పోయినా గొప్ప పెద్ద పెద్దలతో ఆ యొక్క పాస్టర్లతో ఎక్కువ పెట్టుకోం ఎక్కువ సైలెంట్గా ఉంటాము ఎంటర్ దొరికింది కాబట్టి కానీ గొప్ప జన క్రింద కూర్చున్న వాళ్ళకి నువ్వు సువార్త ఈ విషయాలన్నిటినీ వాళ్ళకి బయలుపరిస్తే వాళ్ళు హృదయాలలో అవి మండుతైపోయి పరిశుదాత్ముడు కార్యం చేస్తాడు అప్పుడు వారి జీవితాలు సమర్పించుకొని వాళ్ళు మతాచారం నుంచి బయటికి వస్తారు వారిని దేవుడు లక్ష నలభై నాలుగు గుంపులకు జమ జమ చేసుకుంటాడు వారికి ఇంకొక పరిచయ చేస్తాడు వాళ్ళు ఇంకెక్కడ సేవ చేస్తూ ఉంటాడు మన పీలుపది మనం పరిచారకులని సిద్ధపరచడం కదా ఈ ఐదు వరేళ్లలో మొదటి వరేలు బుటన్న వేలు కదా బుటన్న వేలు అప్పోస్థలకి ఈ చూపుడు వేలు అంటాం రెండవది ఈ చూపుడు వేలు చూపు ఇట్లా నువ్వు తప్పు చేస్తున్నావు నువ్వు పాపం చేస్తున్నావు అని చూపించేదంట వేలు అది ప్రవక్తలకు సేవ పరిచర్య ను పిడికి వెళ్ళి పెట్టుకున్నావు అనుకో నీ బుటన్న వేలు అన్ని ప్రేరను కవర్ చేస్తుంది అపోస్ల పరిచర్య అది అపోస్తలలో అందరినీ కలిపేవాళ్ళు చూపుడు వేలు హెచ్చరించే ప్రవక్తలు హెచ్చరిస్తా ఉంటారు ఎట్లా హెచ్చరిస్తారు ఇది యహో వాక్ భయంకర శ్రమ రాబోతుంది మరొక రోగాలు రాబోతున్నాయి మరొక లాక్డౌన్ రాబోతుంది అవి రాకుండా ఉండాలంటే నువ్వు మినిమం త్రీ అవర్స్ ప్రేయర్ చేయాలా హెచ్చరించే పరిచర్య ఆర్థిక స్థితి కొలాబ్స్ కాబోతుంది బ్యాంక్స్లలో మీ మనీ అంత డిసేపర్ కాబోతుంది ఏం చేస్తారు మీరు బ్యాంక్లన్నీ సేవ్ చేసి పెట్టుకుంటారు అవి మాయమైపోతుంది ఏం చేస్తారు మీరు అందుకే నేను చెప్పిన ఎన్నో రోజుల నుంచి స్వరాజ బదారు అందరూ గోల్డ్ స్కీమ్స్ లలో జాయిన్ కాండి గోల్డ్ జమ చేసుకోండి అని డిసెపర్ అయిపోతే ప్యాంక్షన్ల అన్ని త్వరలో మరి మీ కుటుంబాలను ఎట్లా పోషించుకుంటారా మీరు చూపుడు వీలు పరిచేరే అది ఇంకొక రోగం రాబోతుంది దీని నుంచి నువ్వు ఎట్లా కాపాడుకోవాలా అన్నిటికంటే పెద్ద మధ్యలో ఉండేది అది సువార్తికులకు పని సువార్థికులు చేసే పని మిషన్ అంట మిషనరీస్ లేక ఈవెంజలిస్ అంటాం అలాగే ఇంగ్లీష్లో ఈవెంజలిస్ అంటాం సువార్తికులు సువార్థికుల పని పెద్ద పని అన్నిటికంటే ఎందుకంటే వాడు సంతలోకానికి పోయి సువార్త చెప్పాలా ఈ లోకంలో పోయి సువార్త చెప్పాలా బహు కష్టతరమైంది అది స్టేజ్ మీద కూర్చొని చెప్పడం చాలా ఈజీ ఎవరికైనాగా నేను చెప్తున్నా పబ్లిక్ మార్కెట్ ప్లేస్ లో అడవిల మధ్యలో మొత్తం ఊరంతా వింటుంటే నిలబడి చెప్పు వాక్యం అప్పుడు తెలుస్తుంది ఏ కార్నర్ నుంచి నేను అటాక్ చేస్తారో నీకు తెలియదు అసలు నువ్వు అక్కడికి వెళ్ళి బయటికి వస్తావు కూడా నీకు తెలియదు అడుగులకి వెళ్ళి అక్కనే ఏంటైపోతే నీ లైఫ్ నీ ఫ్యామిలీ నీ సిద్ధపరిచినావా ఈవెన్ జల్లికల్గా ఉండలేవు ప్రవక్తలాగా కూడా ఉండలేవు అంటే నీకు ఇంకా ఏం బయలుపరచబడలేదు రాబోజనలు ఏం జరగబోతుందో ఎట్లా సంగ క్షేమాభివృద్ధి గురించి నువ్వు పాటు పడుతున్నావు ప్రవక్తవైతే నువ్వు అపోస్తలు అయితే అందరినీ కలుపుతున్నావా వేడు చేస్తున్నావా నాలుగవ వ్రేలు అది పెండ్లీ ఉంగరం ధరించే వ్రేల్ అంటాం దాన్ని నాలుగవ వ్రేలు యాచకులకు లేక పాస్టర్స్ సంబంధించిన పరిచర్య బైబిల్లో నువ్వు ఆ పెండ్లీ రింగ్ ధరించిన ఆ వ్రేలుకి సంబంధించిన నీ పరిచర్య నువ్వు పాస్టర్ నువ్వు సంఘాన్ని పెళ్లి కుమార్తెలాగా తయారు చేయాలా పెళ్ళికొడుకు కొరకు అది పాస్టర్ సేవ నువ్వు పెళ్లి కుమార్తెని తయారు చేయాలంటే ఎంత జాగ్రత్తగా ప్రయాసపడాల్సి వస్తుంది ప్రతి సంఘ సభ్యుని బాగోగులు చూడాలా వాడికి ఎటువంటి పరిస్థితులు ఉన్నా వాడిని సహాయపడుతుండాలా వాడిని పోషిస్తుండాలా మంచిగా తయారు చేయాలా యశ్వరవరు అక్కడ కొరకు చివరి చిటికన వేళ బోధకులకు సంబంధించి నా పరిచర్య అదే అందరిలోకి వెళ్ళిన చిన్నోడిని ఇతరులకు బోధించే పరిచయం నాకు ఎందుకో తెలుసా చివ్వరి ఉండేవాడు వీడే మీరంతా పనులు చేసినాక ఈ నాలుగు వ్రేళ్ళ పని అయినాక లాస్ట్కి నేను నీ నువ్వు ఏ వ్రేలికి సంబంధించిన ఏ బ్రైలికి సంబంధించిన దానవో ఈ చర్చలో ఎవరికి తెలియదు ఈరోజు ఏ చర్చలలో లేవు మనం పోయా హెచ్చరిస్తుంటాం కదా పాస్టర్ మీ చర్చిలో ఇవన్నీ ఉన్నాయి ఆ పాస్టర్ అంటే నోరు మూసుకుంటారు ఒడు నోరు తెరవాడు అట్లా తయారైపోయింది చర్చ్ సరే మనం ఎవరిని తీర్పు తీర్చం కానీ మనలోనే ఈ వరేళ్ళు ఏది నీ పాత్ర చెప్పండి నీ పిలుపు ఏందో నీది దాన్ని ఎట్లా నిశ్చయం చేసుకుంటా ఏర్పరచుకుంటా నీ ఏర్పాటుని నీ పిలుపుని ఎట్లా నిశ్చయం చేసుకుంటా నీ పిలుపు ఏందో నీది తెలదే వెళితే చూపుతామే ఈ రోజు మతపరమైన జీవితము ఎట్లా ఎంజాయ్ చేస్తుంది తెలుసా ఉదయం నాకు అది బయలుపరిచిన దేవుడు ప్రభునందు ఆనందించకుండా ఉంటే అది వ్యభిచారం ఈ లోకంలో నువ్వు ఆనందించినా అది వ్యభిచారమే అంటే ఉపమాన్ రీతి చెప్పాలంటే భక్తిహీనత దుష్టత్వం అన్నట్టు నిజంగా ప్రకృతి సహజంగా వ్యభరించారు మీరు కానీ వ్యభిచారం వెనకల ఉంది ఏం తెలుసా వాడు ఎప్పుడు ఆనందించాలనుకుంటాడు ఈ లోకంలో శర్రానుసారంగా శరీర కోరికలు తీర్చుకున్న అది వ్యభిచారం సంబంధించి విగ్రహాల ముందు ఉంటే ఏమవుతుంది దశ ఆనందము ఎము దొక్త తినడానికి తాగడానికి ఒక ఒక అవకాశం అందుకు టెంపుల్స్ కూడా ఎక్కడంతా తాగుతుంటారు తింటుంటారు కోల్డ్ కోసుకొని గొర్రం కోసుకొని తినుకుంటా తాగుతుంటే ఆనందిస్తూ ఉంటారు డ్యాన్స్ చేసుకుంటా ఒకరి జోక్స్ చెప్పుకుంటా కించపరుచుకుంటా ఆనందిస్తూ ఉంటారు అదంతా వ్యభిచారం సరే మనకు తెలుసు వారి కడిపే వారి దేవత తన ఆహార వ్యామోహం అంటారు దాన్ని అది ఒక వ్యభిచారత్వరిదిగా చెప్పాలంటే చాలత్వం అంటే ప్రభులో ఆనందించకుండా ఈ లోకం విషయాలలో ఆనందించేటట్లు దుష్టుడు నిన్ను మోసగించి బాగా అలసిపోయి మిల్లి పండుకుంటావు అప్పుడు వస్తాడు వాడు నైట్ నీ జీవితాన్ని తారమారు చేస్తాడు నీ ఆత్మని తారమారు చేస్తాడు నీ ప్రాణాన్ని తీసుకొని వానికి చోటు ఇవ్వకుండా ఉండాలంటే నువ్వు ప్రవనందే ఆనందించడం నేర్చుకోవాల కొందరికి ధన వ్యామోహం ఉంటుంది ధనం ఉంటేనే ఆనందం వాడికి కొందరికి అద్దం ముందులు ఆనందం కొందరికి దుస్తులు భరించడం ఆనందం అలంకరించుకోవడం ఆనందం కాబట్టి నువ్వు ప్రభునంద నిజంగా ఆనందిస్తున్నావా అంటే అందరూ చాలా మంది చేతులు నిజంగా చెప్పండి అంటే దించారు చేతులు ఎందుకంటే ఆత్మఘోషిస్తుంది కదా నువ్వు ప్రభునంద ఆనందిస్తలేవని కాబట్టి ఈ పరిచర్యలన్నీ గందరగోళం అయిపోయినాయి చర్చలో అందుకే ఇది బబులోన్ మనం ఉంటుంది బబులోన్ కాబట్టి బబులోన్ అంటే అంత గలిబిలి గందరగోళం కాబట్టి బబులోన్ క్రైస్తత్వం ఈ రోజు ఉంది బబ్లోని అని చర్చెస్ వీటిని ఈ రోజు ఉన్న చర్చెస్ అన్ని వాటికి ఎంత మంచి పేర్లు పెట్టుకున్న ఫిలదెల్ఫియా సంగమని పేరు పెట్టుకుంటే పరిశుద్ధంగా ఉన్నట్టు పేరే అది కానీ లోపల ఎట్లుందో తెలిసింది ఏడు సంఘాలకు సంబంధించిన బోధలు కాబట్టి ఈ స్త్రీ పాపపు జీవితంలో జీవిస్తుంది తర్వాత దేవదూషణ ఈ మీద ఉన్నదని చూపించింది దేవదూషణ ఎక్కువ ఈ చర్చస్లలో అని మనం చూస్తాను అందుకే దేవుడు కూడా నువ్వు ఇట్లనే ఉంటే నీ దీపం ఆరిపోద్ది అంటే నీకు ఇంకా వెలుగు అనుగ కలగా నువ్వు చీకట్లనే జీవిస్తావు చీకట్లో ఉండేవాడు చీకట్నే జీవించిన గాక అంటాడు వెలుగులో ఉండేవాడు వెలుగులోనే జీవించినగాక అంటాడు కాబట్టి మతపరమైన జీవితం ఈ రోజు అంత భయంకరంగా దిగజారిపోయింది వాళ్ళు మంచిని పాడుతున్నారు లోపల పాడుతున్నారు మీకు తెలుసు వేరొక ఏసిని వేరొక సువార్థని వేరొక ఆత్మను ముందుకున్నారు వాళ్ళని మనం అటుకట్లగా లేఖనాల ప్రకారము మూడో సమాధి చేయబడి మరణించి సమాధి చేయబడి మూడోళ్ళు తిరుగులు ఆ ఏసుని మనం వెంబడిస్తున్నాం ప్రకటిస్తున్నాం ఆరాధిస్తున్నాం ప్రేమిస్తున్నాం ఆయన కొరికి ఎదురు చూస్తున్నాం ఆయన మాటలు గైకొని దాని ప్రకారంగా జీవిస్తున్నాం కాబట్టి అటువంటి జీవితము ప్రతి సంఘంకి రావాలా నీ వారికి ఒక లాస్ట్ అవకాశం దేవుడి వల్ల నాశపడుతున్నాడు నువ్వు కాంప్రమైజ్ కాకుండా ఈ సత్యాలని అన్వేషించు పరుశుద్త్మసాయం కోరుకో లేకపోతే నువ్వు డ్రై అయిపోతావు ఎండిపోతావు అగ్ని ఉండదు నీలో నీ హృదయంలో అగ్ని ఆరిపోతుంది ఒక్కసారి నీకు నీ సెక్యులర్ జీవితంలో ఏమన్నా అయితే నువ్వు తారుమార్ అయిపోతావు నీ జాబ్ సిచ్యువేషన్లో ఏమైనా ను తారుమారైపోతావు ఇంకటి వాడు కొట్టేస్తాడు అక్కడ జాబ్లలో కరియర్ సెల్ కొట్టేస్తుంటాడు నీ లైఫ్ లో ఏమైనా కానీ నీ ఫ్యామిలీస్లో నువ్వు మొత్తానికి ఎక్కువ ల్యాబ్స్ అయిపోతావు కాకుండా ఉండాలంటే నీవు అగ్నిమయమై ఉండాలా పరిశుద్ధాత్మ నీలో మండుతనే ఉండాలి అతివరాత్రంలో అటువంటి జీవితం ప్రభువు మనకందరికి అనుకరించాలని నేను ప్రార్థిస్తాను పరిశుద్ధ పరిశుద్ధ తండ్రి మీకు వందనాలనైనా మమ్మల్ని ఇంతవరకు మీకు వందనాలనైనా ఏ శ్రీ క్రీస్తు ప్రభు మమ్మల్ని అందరి రక్షణ నడిపించి తండ్రికి మమ్మల్ని పరిచయం చేసినందుకు తిరిగి మీకు ఎంతో వందనాలనైనా అవును ప్రభ జీవ నది ఊట మీరేనైనా మా హృదయాలకు రాకపోతే మా కడుపు నుంచి జీవన జనం లెట ప్రవహిస్తాయి తాను పరిశుద్ధ ఆత్మ గురించి చెప్పిండనేసి యోహాన్ భక్తుడు తిరిగి జ్ఞాపకం చేసిండు జీవజలుపునది ఊట అంటేనే పరిశుద్ధాత్మ అని అది మీ కడుపులో నుంచి రావాలా బయటికి అన్నాడు అంటే అది అనేకుల జీవితాలలో జీవింపజేయాలా వెలిగింపజేయాలా నీ ప్రాణం ద్వారా నీ జీవితం ద్వారా నీ నీ పిలుపు ద్వారా కాబట్టి నైనా మేమందరము అటువంటి జీవజలపు ఊట మా కడుపులో నుంచి అది బయటకు వచ్చేలాగా మమ్మల్ని అభిషేకించండి సాయంత్రం సమయంలో మా పిలుపు ఎటువంటిది పిలుప ప్రవక్తల పిలుప స్వార్థికుల పిలుప యాజకుల పిలుప లేక పిలుప అది ఈ దినము సాయంత్రం ప్రార్థనలో కనిపెట్టాలని మా పిలుపు ఏదో మాకు చూపించమని ప్రార్థిస్తున్నాం ఈ దినం దానికి తగినట్లు మేము ముందు పోయి పరిచయ చేయాలన్నా మీ యొక్క పరిశుధాత్మ నడిపింపు అనుగ్రహించిన అభిషేకం అనుగ్రహించండి ఆత్మలోను అగ్నితోను బా మీరు బాప్తి జన్మిస్తాన్నారు మాకందరికీ ఆ రీతిగా పరిశుధాత్మలోను అగ్నితోనూ మాకు బాప్సి ఇవ్వమని ప్రార్థిస్తాం ఒకటి నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించకపోతే వాళ్ళ పర్లోక రాజంలో ప్రవేశించడం ఉంది కాబట్టి మేము వాక్యానుసారంగా నూతన జన్మ అనుభవం పొందినాం కానీ ఆత్మానుసారంగా పొందలేదు ప్రభు సంపూర్ణమైన నూతన జన్మ అది అని మీరు హెచ్చరించారు అక్కడ కాబట్టి అటు అంటూ జీవితం మాకు అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రవ్వ ఒక అనొక దినం మాకు ఇవి చెప్పలేదు అని మేము ప్రశ్నించడానికి వీళ్ళేది మీరు అందరు లేఖనను పరిశోధించలేదా మొదట ఏం రాయబడిందో మీరు చదవలేదా అని హెచ్చరించినారు ప్రవ్వ కాబట్టి మనకు ఇంకొక అవకాశం ఇస్తున్నారు ఎందుకంటే మీ బిడ్డలం కాబట్టి మీరు మమ్మల్ని ఎంతగానో శాశ్వతమైన ప్రేమతో ప్రేమించినారు కాబట్టి మేము నశించిపోవడం మీకు ఇష్టం లేదు ప్రభావ మా పిలుపులు నిర్లక్ష్యం కాకుండా ఉండడానికి మీరు ఇంతగానో ప్రయత్సపడి ఇవన్నీ మాకు చూపిస్తున్నారు నైనా కాబట్టి ప్రభా మా పిలుపుకు తగినట్లు మేము మిమ్మల్ని మహింపరచలాగా నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్క నిముట్టండి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రతి డిమానిక్ స్పిరిట్స్ నుంచి సంపూర్ణమైన విడుదల ప్రకటిస్తున్నాం యేసు క్రీస్తు పరుషుద ప్రతి అనారోగ్యాలు దురాత్మల నుంచి దాని వెనకలు ఉన్న దురాత్మ శక్తుల నుంచి ప్రతి ఒక్కరికి సంపూర్ణమైన విడుదల ప్రకటిస్తున్నాం Demonic spirits disnam, depart from their lives in the blood name of Yeshua the Christ. I charge you. Prava, Prithyoka ni swastha parchandri, Prithyoka mm nashari ni chandri, Innelanth prava, yewawar hospitals poodangki vilead. Innelanth yewawar ye medicine sezkoodangki vilead. Prava, innelanth yewawar marinchanki vilead. Prava, meem praadhi sanaga prava, Yewakathan mali praadhanani svi karin chaman praadhi sanam. మీ సన్నిధిలో భద్రపరచండి దానికి తగిన సమయంలో మాకు విజయం అనుగ్రహించండి మంచి జరదించండి వేహకులు వేసి మెరుస్తున్నా సహాయపడమని యేసు క్రీస్తు పరిశుద్ధనామ ప్రార్థించుతున్నాం తండ్రి ఆ మన ప్రభువైన ఏసు కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తోడైండును గాక ఆ మేన్ అందరికీ ప్రేజ్లాట అందరికీ ప్రస <laughs> <laughs> <laughs> <laughs> <laughs> <laughs> <laughs> <laughs> <hans>